ో నమరి ఓం స్మృతి స్మృతిపురాణానామాగవత్పాదశంకరం ఓం శ్రుతే శబ్దమూల అంటే టాపిక్ ఏమిటంటే చేతనం బ్రహ్మ జగత్కారణం అని ఎలా అంటారు ఇది పెద్ద సమస్య ఇది ఎంత ప్రధానమైన సమస్య అంటే కేవలం ఈ సమస్య కారణంగా ద్వైతం అద్వైతం అనే తేడా వచ్చేసింది చేతనం బ్రహ్మ ఉపాదానము కాదాలదు చేతనము దేనికి ఉపాదానం కాదు అది నిమిత్తంగా మాత్రమే ఉండగలుగుతుంది తప్ప ఉపాదానం కాదు ఉపాదానం అవ్వ జడమే అవ్వాలి ఉపాదానం అలా జడము చేతనము అనే విభాగమే కల్పితము కాబట్టి ఏది ఉపాదానమో అది ఏ నిమిత్తము కూడా అంటే అద్వైతమైంది జడం వేరు చేతనం లేరు చేతనము నిమిత్తమవుతూ ఉంటుంది జడము ఉపాదానం అంటే ద్వైతమైంది ద్వైతాద్వైతముల మధ్య ఉండే మౌలిక భేదము మీకు నిమిత్త ఉపాదాన కారణములను బట్టి వచ్చింది తర్వాత డార్మిన్ లాంటివన్నీ ఆయన మతద్రోహి అని చిత్రించారు అప్పట్లో అతనికి ఆ విధంగా ముద్ర వేశారు ఈ డార్విన్ మతద్రోహి అనే ముద్ర వేశారు ఓకే ఆ ముద్ర ఎందుకు వేశారంటే అతను ఏమన్నాడంటే మెటీరియల్లే కాదు ఇంటెలిజెన్స్ కూడా ఇక్కడే ఉందండి ఇప్పుడు ఒక పక్షి యొక్క బీక్ డెవలప్మెంట్లో కానీ ఒక పశువు యొక్క అంగముల యొక్క డెవలప్మెంట్లో కానీ మెటీరియల్ ఇక్కడే ఉంది చిన్న ఆహారం నుంచి అవన్నీ డెవలప్ అవుతున్నాయి అయితే దాని వెనుకే ఇంటెలిజెన్స్ కూడా ఇక్కడే ఉందనమాట ఒక పశువులో వచ్చే మార్పులు ఎవల్యూషన్ ప్రాసెస్లో వచ్చేటువంటి మార్పులు మెటీరియల్ ఇక్కడి నుంచే వస్తుంది కానీ దానికి ఇంటెలిజెన్స్ కూడా అక్కడే ఉంటుంది ఇక్కడ తల్లి గర్భంలో శిశువు పెరుగుతోందంటే మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది తల్లి తినే అన్నం నుంచి వచ్చింది స్వర్గం నుంచి రానక్కర్ ఎక్కడో స్వర్గం నుంచి ఎవడో డ్రాప్ చేస్తూ ఉండక్కర్లా తల్లి తినే ఆహారం నుంచి వచ్చింది మెటీరియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది డార్విన్ అన్నాడు అది కూడా ఆ ఇంటెలిజెన్స్ కూడా ఆ పిండల్లోనూ ఆ గర్భంలోనూ ఉందన్నాడు హెవెల్లో ఉందన్నాడు పోపు అక్కడ వచ్చింది ద్వైతానికి అద్వైతానికి అంత మౌలికమైన భేదము కాబట్టివన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకోవడంతో తప్ప దానికి మతం రంగు పులిమి మత సిస్ మత మనకు చెందిన సిస్టమ్స్ లో దాన్ని కూర్చోబెట్టి అభిషేకాలువి చేసుకుంటూ కూర్చుంటే ఏమీ అయ్యిది ఏమి కాదు ఇది ఇట్ ఈస్ నాట్ ఎ రిచువల్ థింగ్ ఇట్ ఈస్ దిస్ ఈస్ నాట్ అబౌట్ రిచువల్ మీరు రిచువల్ చేయదలుచుకుంటే చేసుకోండి అది వేరే సంగతి దిస్ ఈజ్ అబౌట్ ఎ మిషన్ మిషన్ ఆఫ్ వన్ నెస్ దిషన్ ఆఫ్ మల్టీప్లెక్సిటీ సో చేతనం బ్రహ్మ జగత్ కారణం అన్నది ఆ విషన్ ఆఫ్ వన్నెస్ అది చాలా మౌలికమైనటువంటి ప్రతిపాదన చాలా రెవల్యూషన్ ప్రతిపాదన కూడా ఎందుకంటే చపాతి పిండి నుంచి తయారవుతోంది పిండి గోధువుల నుంచి తయారవుతోంది అలాంటి పెద్ద తెలివితేటలు ఏమీ అక్కర్లేదు స్థూలంగా ఎవడైనా చెప్పగలుగుతారు మట్టి నుంచి కొండొచ్చింది ఆ రకంగా నిమిత్తం వేరే ఉంది ద్వైతానికి తెలివితేటలు ఎందుకు చూస్తే కనపడేది ద్వైతమే చుట్టూ చూస్తూ కనపడేది సత్యము కాదు అని తెలియడానికి చాలా తెలివితేటలు ఉండాలి మీకు ఇది తెలుసో తెలియదో మీరు గమనించారో లేదో నేను గమనించానో సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండవో అని ఇప్పటిదాకా మన జ్యోతిష్కుల్లో చాలామందికి దే ఆర్ నాట్ షూర్ అబౌట్ ఎట్ యూ వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుని పంచాంగాల్లో ఉదయాస్తమయాలు పెట్టుకుంటున్నారు కనుక అది యథార్థమనే వాళ్ళు అనుకుంటారు అరే కల్పితములు ఒక వ్యవస్థలో భాగంగా ఉన్నమాట వాస్తవమే బట్ స్టిల్ కల్పితములు అని వాళ్ళకి నేను రియల్గా సూర్యుడు ఉదయం చేస్తాడు రియల్గా సూర్యుడు అస్తమించేస్తాడని అనుకునేవారు మా చిన్నప్పుడు మా అమ్మగారు అలా అనుకునేవారు సరే వాళ్ళని కరెక్ట్ చేయడానికి పూనుకునే వద్దులే కరెక్ట్ చేయడం అనవసరం పెద్దవారిని అలా వదిలేదు నేను వదిలిపెట్టేశాను కానీ వేళని ఎవడు కరెక్ట్ చేస్తాడు పూకలు కరెక్ట్దే సో కంటికి కనబడుతూ ఉండేది ఏది గలదో అది సత్యము కాదు ఏది కనబడుతుందో అది సత్యము కాదు ఉదయాస్తమయములు కనపడతాయి అవి సత్యము కాదు అని తెలియడానికి వాడు ఎంత సూక్ష్మమైన బుద్ధి గలవాడై ఉండాలి ఇప్పుడు మనకి తెలిసిపోయింది కాబట్టి మనకు అది సరళమైన విషయంలా అనిపిస్తోంది కానీ మొదటిసారిగా తెలుసుకున్నవాడు ఎంతటి బుద్ధిశాల అయ్యి ఉంటాడో మీరు గమనించండి గలీలియో తెలుసుకున్నాడు మొదటిసారిగా అక్కడ మన దగ్గర కాళిదాసాదులకి తెలుసు ఆ విషయం కాబట్టి వాళ్ళు ఎంతో సూక్ష్మమైన బుద్ధి కలిగిన వాళ్ళు అయ్యి ఉంటారు అలాగే ఈ ద్వైతము అనుభవానికి వచ్చేది సత్యము కాదు జగత్తు తయారవడానికి జడపదార్థం ఉండక్కర్లేదు చేతనము నుండే జగత్తు ప్రకటమవుతుంది అని అన్నాడంటే వాడు ఎంత రివల్యూషనరీ ఆలోచన ఉన్నదో చూడండి దాని మీద అబ్జెక్షన్ ఊరికే అనేస్తే సరిపడదు అబ్జెక్షన్స్ అన్నింటినీ కవర్ చేసుకురావాలి అబ్జెక్షన్ ఏమిటంటే నిరవయవ శబ్ద కోప అది రెండవ అబ్జెక్షన్ మొదటి అబ్జెక్షన్ కృషన ప్రసక్తి దీనికి ఈ అబ్జెక్షన్స్ ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలంటే శృతి ఆ విధంగా వాటిని కనుక జగత్ సృష్టి సందర్భంలో మీరు శృతిని అనుసరించాల్సి ఉంటుంది మీరు చుట్టూ చూసి కొన్ని ఇన్ఫ్లరెన్సెస్ అనుమానములను పట్టుకుని అలాగే అనుమానం ఎలాగో తెలుసునండి వికారమైనది ప్రతిదీ కూడా జడ పదార్థము యొక్క పరిణామం నుంచి పుడుతుంది యథాఘట అని ఒక అనుమానం చేయడం జడం నుంచే పుడుతుంది అలాగే జగత్తు కూడా జడము నుంచే పుడుతుంది అలాగే నిమిత్త కారణం అనేది అవుతుంది లేదా చేతనము నిమిత్త కారణమే అవుతుంది యథా కులాల అని ఆ మాత్రం తెలివితేటలు మనకి మామూలుగా అనుమాన ప్రమాణం చేసి దానిని జగత్ సృష్టిని నిర్ధారించడము తగదు అని శృతే శృతి అలా చెప్పింది కాబట్టి ఈ అబ్జెక్షన్స్ రోజులు నిలబడవు దాని మీద ఇంకా అనేక ఆర్గ్యుమెంట్స్ చెప్పి ఈ ఆర్గ్యుమెంట్కి వచ్చారు అయితే ఇక్కడ ఒక చర్చ ఒకటి మొదలుపెడుతున్నారు ఇప్పుడు కొన్ని విషయములు ఉంటాయి అవి తెలిసే విషయములు మనం కంటితో చూసి బుద్ధితో ఆలోచించి తెలుసుకోతగ్గ విషయములు ఉంటాయి వాటిని ఆ విధంగానే తెలుసుకోవాలి ఇప్పుడు పాలు పాలు కలిపితే కలుస్తాయా కలవవా నూనె నీరు కలిపినప్పుడు కలుస్తాయా కలవవా దీనికోసం వేదం దగ్గరికి వెళ్ళక్కల వేదం ఏం చెప్పింది కనుక్కోండి వేదం ఏం చెప్పింది చూడండి ఒక చోట చర్చ చలి వేస్తే ఉపాయం ఆ చలి నుంచి కాపాడుకోవడానికి ఉపాయమేమి అని ఒక ప్రశ్న చక్కగా నిప్పు పెట్టుకుని నిప్పు పక్కన కూర్చుంటే చలి నుండి కాపాడుకోవచ్చు అని సమాధానం దీనికోసం వేదాన్ని మనం ఆశ్రయించాలా అని మీమాంస ఎందుకంటే వేదంలో మంత్రం ఉంది చలి వేసినప్పుడు దాని నుంచి బయటపడే ఉపాయం ఏమి అని ప్రశ్న అగ్ని రుహిమస్య భేషజం అని సమాధానం అగ్ని చలికి ఉపాయము ఇది వేదంలో చెప్పారు దీన్ని వేదనల నుంచి తెలుసుకోదగ్గ విషయం ఇది కాదుగా ఇది మామూలుగా మన లౌకికమైన పరిజ్ఞానంతో తెలుస్తుంది లౌకికమైన పరిజ్ఞానం అనగానేమి ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము అంటే కళతో చూసి చెవులతో విని బుద్ధితో ఆలోచించి తెలుసుకునే దానిని లౌకిక పరిజ్ఞానము ఉంటుంది బుద్ధితో ఆలోచించడం కూడా ఉంటుంది దాంట్లో అది విదిలిపెట్టేయకూడదు సో అండి మీరు ఆలోచించడం విజులు పెట్టేయద్దు దయచేసి ఆలోచించడాన్ని అలాగే దాన్ని ఉండనివ్వండి దాన్ని చంపేసి కూర్చోవద్దు దాన్ని చంపేస్తే ఇంకా వాడు ఏం ఎందుకు పనికిరాడు కొంతమంది పండితులను నేను ఎదుగుతున్నాను పండితుల గురించి చెప్తున్నా పండితు తామరుల గురించి ఏం చెప్తారు గురించి ఆశీర్వచనం చేసి కూడుకోవడమే పండితులు వాళ్ళు ఏం చేశారంటే యౌవనంలో ఉన్నప్పుడు మధ్య వయస్సులో ఉన్నప్పుడు కొన్ని గ్రంథాలని చదువుకున్నారు కొన్ని వ్యాకరణం ఉందనుకోండి కౌముది ప్రౌఢమనోర్మ శబ్దరత్నం కయ్యటం నాగేశ పరమలఘుమం ఇలాంటి ఓ డజన్ గ్రంథాలు ఉంటాయి అవి చదువుకున్నారు అవే వాళ్ళు చదువుకుంటారంటే నలభై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చేవడికి అవన్నీ చదవడం అయిపోయింది పరీక్ష కూడా అయిపోయింది ఇంకా ఆ తర్వాత ఆ గ్రంథముల పరిధి ఒకటి ఉంది కదా అది దాటి వాళ్ళు ఎప్పుడు వెళ్ళరు ఆలోచించరు మాట్లాడరు వినరు వాళ్ళు వ్రతం చేసుకున్నారు మేము ఈ గ్రంథాల్లో ఉన్నది తప్ప అంతకు మించింది మేము మాట్లాడం మేము వినం మేము కనము అని ఆ గాంధీ గారి మూడు కోతులు టైట్లో ఉంటారు వీళ్ళకి వ్యాఖ్యాతలో పేరు పెట్టారు వ్యాఖ్యానకింక అని పేరు పెట్టారు వ్యాఖ్యాతలో పెట్టారు ఆ పేరు మేము పేరు కాదు వీళ్ళు ఏవో నాలుగైదు వ్యాఖ్యానం పుస్తకాలు ఇప్పుడు నేను చెప్పాను దానికి కంకరుడు తప్ప వీళ్ళు వీళ్ళెప్పుడు స్వతంత్రంగా ఒక్క ఆలోచన కూడా వీళ్ళెప్పుడు చేయరు అలా ఉండకూడదు ఆలోచించటం అభ్యాసం చేయాలి సో ఈ విధంగా మనం ఆలోచించి ఇదేదో నేను మీ మిమ్మల్ని కూర్చోబెట్టి కబుర్లు చెప్తున్నానని అనుకోవద్దు అక్కడ ఉన్న విషయమే చెప్తున్నాను కాబట్టి ఈ విధంగా మనం ఆలోచించి తెలుసుకునే వాటి విషయంలో వేదమని శబ్దమని శృతి అని మీరు ఆలోచించి తెలుసుకుంటారు కొన్ని విషయములు ఉంటాయి అవి మన ప్రత్యక్ష అనుమాన ప్రమాణములకు గోచరము కానివి కొన్ని ఉంటాయి అసలు ముందు అది యాక్సెప్ట్ చేయాలి అది యాక్సెప్ట్ చేస్తావా చేయవాలి రియాలిటీ విచ్ ఈస్ బియాండ్ పర్సెప్షన్ అండ్ ఇన్ఫరెన్స్ అని రియాలిటీ ఆ రియాలిటీకే దేవుడు అని పేరు గాడ్ అనే పేరు ఆ రియాలిటీకి వచ్చింది కంటికి కనబడేదాన్ని గాడ్ అన్న ఎలా అది తెలుస్తూనే ఉంది కదా సో కంటికి కనబడుతున్న దానికి అతీతంగా కంటికి కనబడనేది బుద్ధికి అందనేది ఒకటి ఉంటుంది దాన్ని బియాండ్ రేషన్ ఏది లాజిక్కి బియాండ్గా ఉంటుందండి బియాండ్ లాజిక్ ఉంటుంది దాని విషయంలో మనం మహాత్ముల యొక్క అనుభవమును ఆశ్రయించాల్సి ఈ అనుభవం వాళ్ళ అనుభవం మనకెక్కడి నుంచి వస్తుంది ఎలా లభిస్తుంది అంటే ఆ అనుభవము మనకి శృతి రూపముగా లభ్యమగుతున్నది అహం బ్రహ్మాస్మి అన్నది అదే మహాత్ముని యొక్క అనుభవం ఆయన సర్వాత్మభావాన్ని అనుభవించి చెప్పినాడు అహం బ్రహ్మాస్మి దీనికి దృష్టాంతంగా ఇంకొకటి కోట్ చేస్తూ ఉంటారు తరచుగా ఆయన పేరు వామదేవుడు ఆయన ఏమన్నాడంటే అహం అనురభవం సూర్యశ్చ అని చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే ఈ జగత్తనంతనే సృష్టించిన మనువును నేనే ఎదుర్కొండా ప్రకాశించే సూర్యుడు నేనే అన్నాడు వారు వీళ్ళ సరి ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటని ఆశ్చర్యపడ్డారు అందరూ అందుకే అతను సర్వాత్మభావమును పొంది అలా మాట్లాడాడు అనుభవ దాన్ని శృతి అంటారు అనుభవము నుండి ప్రకటమైన దానికి శృతి అని పేరు అది మీరు వింటారు కాబట్టి శృతి ఆ చెప్తాడు అది మీరు వింటారు అది మామూలుగా రైల్వే టైం టేబుల్లాగా ముద్రించి పంచిపెట్టేది కాదు ఆ అనుభవం గలవాడు చెప్తాడు అహం బ్రహ్మాస్తిమి అన్నాడు ఆయన అన్నాడు అది మనం ఎవడో విన్నాడు ఎదుటిగా నువ్వు అన్నది అంటే అది తెలుసుకోదగది అని ఆ విధంగా ఆ విన్నవాడు ఎవడో బుద్ధిమంతుడు అది శృతి రూపంగా మనకి సమాజంలో వచ్చింది దట్ ఈజ్ హౌ శృతి హస్తుమే అంటూ ఉంది కాబట్టి ఏదైతే బుద్ధికి గోచరము కాదు దానిని మీరు ఈ శృతిని బట్టి మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది బుద్ధికి గోచరమయ్యే దాని ఎందు మీరు మూర్ఖంగా దాని ఎడల ఉండవద్దు బుద్ధికి గోచరమయ్యే దాని విషయంలో మీరు ఆలోచించి తెలుసుకుని ముందుకు అడుగు వేయండి బుద్ధికి గోచరము కాదు అని నిర్ధారింపబడిన విషయంలో దాన్నే అన్నోన్ అంటారు బ్రహ్మ ఉందనుకోండి బ్రహ్మనగానేమని మీరు మీరు ముందుకు ఒక్క అడుగు ముందుకు వేసేపటికి వాళ్ళు అక్కడ ఏం చెప్తుంది శృతి ఇది కంటికి అదృశ్యం కంటికి కనపడేది కాదు అని చెప్పేస్తున్న ముందు కాబట్టి కంటితో బ్రహ్మను చూసేద్దామనే ఆలోచన పక్కన పెట్టుముందు వీడు కళ్ళు ఇలా అప్పగించి నాకెక్కడ బ్రహ్మ ఎక్కడ బ్రహ్మ ఎక్కడైనా బస్సులు ఎక్కి రైళ్ళు బ్రహ్మ కోసం తిరిగేస్తాం కంటికి కనబడేది కాదు అని చెప్పే ముందు మొట్టిగా చెప్పు వాడు వెండలేకపోతే కంటికి కనబడేది కాదు అని అది అర్థమైందా మీకు ఈ పైన ఎప్పుడైనా కంటితో బ్రహ్మను చూసేసి ప్రయత్నం చేస్తారా ఎందుకంటే మీరు ఆ ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే మీరు డిస్ట్రాక్ట్ అయిపోతారు అది అది వర్కౌట్ కాదు సో ఒకడికి మలేరియల్ ఫీవర్ వచ్చింది మలేరియా విషయం రికగ్నైజ్ చేయడం అంటే తర్వాత డయాగ్నోస్టిక్స్ అనేవి వచ్చి ఆ బ్యాక్టీరియాని గుర్తుపట్టడం కష్టం అవుతుంది ఒకప్పుడు అది బ్లడ్ టెస్ట్లో దొరక్కపోవచ్చు వాడు మొత్తం దేశమంతా నాకు ఈ వ్యాధికి వాడు వైద్యం చేస్తాడు వీడి అలా జరిగితే దానికి ఏం చేయాలంటే కరెక్ట్గా డయాగ్నోసిక్ చేసి ఆ మందు క్వినిన్నో ఏదో వేసుకుంటే పోతుంది ఆ విధంగా మీరు కరెక్ట్గా దాన్ని పట్టుకునేదాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది తెలుసుకొని మూర్ఖంగా పరుగులు తీస్తే ఏమవుతుంది కాబట్టి దేవుడు అనే ఆ పరమ సత్యం ఏదైతే కలదో దానికి దేవుడని మనం పెట్టుకున్న పేరు దూ అని పెట్టడం కొంప ముంచింది దూ అని పెట్టకుండా ఉంటే ఎలా ఉండేదు దైవము అని ఉంటే ఏమో ఎలా ఉండేదు దైవము అని ఉంటే ఎంతో బాగుండేది దైవము అన్నారనుకోండి మీకు వినగానే ఏమనిపిస్తోంది దైవము అంతా దైవం చేతిలో ఉందిరా మన చేతిలో ఏం లేదన్నాడు అనుకోండి ఏమనిపిస్తోంది ఒక మహాశక్తి ఆపరేట్ చేస్తుంది మనం దానికి అధీనమే ఉన్నామని తెలిసిందా అంతా దేవుడి చేతిలో ఉందన్నాడు అనుకోండి దైవము తీసి దేవుడు పెట్టారు అనుకోండి ఒక ఆయన అక్కడ కూర్చున్నాడని అనిపిస్తోందా లేదా ఎంత కన్ఫ్యూషన్ క్రియేట్ అయిందో చూడండి నిజానికి తీసి నేను పెట్టిన కన్ఫ్యూషన్ కాదు ఇది ఒక ఒక ఆయన ఏమన్నాడంటే ఐ నాట్ వాంట్ టు యూస్ ది వర్డ్ గాడ్ అన్నాడు అతను ఎక్క హార్ట్ టోలే నేను ఐ డోంట్ వాంట్ చూస్తూ వాడు గాడ్ అని నేను వీళ్ళంటే చదువువాడు నాస్తికుడు అంట నాస్తికుడేం కాదు ఆయన ఆయన ఆస్తికుడే మీకంటే బెటర్ ఆస్తికుడు గాడ్ అనే మాట వాడేపటికి మొత్తం క్రిస్టియన్ థియాలజీలో అంత దడదా వచ్చి కూర్చుంటుందట అంద డోంట్ వాంట్ గో ఫార్వర్డ్ విత్ ఇట్ చూడండి అడ్డూ పెట్టడం వల్ల ఎంత సమస్య వచ్చిందో వాట్ ఎవర్ కాబట్టి ఇంద్రియ గోచరము కానీ తత్వము ఒకటి కదదు మరి అది ఎక్కడుంటుందో చూపించండి అరే దృశ్యము కాదు అది అదృష్ట్యము అయితే ఏ పుస్తకంలో ఉందో మేము చదివేస్తామంటే అది బుద్ధికి గోచరమయ్యేది కూడా కాదు తార్కికులు ఏమంటారంటే ప్రతి సర్వమును మేము తర్కబలంతో మేము సాధిస్తాము అది బుద్ధికి గోచరమయ్యేది కాదు మరి దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అవ్వాలా అప్రోచ్ అవ్వాలి దాన్ని అన్వేషించి తీరాలి ఈ మాట నేను చెప్పిన క్లాసులో కొంత వివరించినట్టు ఉన్నాను ఆ ట్రస్ట్ ఫర్ ది అన్నోన్ ఉండాలి జీవితంలో లేకపోతే ఈ నోన్ సత్యమనే భ్రమ కలుగుతుంది ఇదో రహస్యం ట్రస్ట్ ఫర్ ది అర్ ఆ నోన్ యొక్క అన్వేషణ లేకపోతే ఈ నోన్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని కప్పేస్తుంది దానికి ఆకర్షణ ఉంటుంది దానికి అది యథార్థమని అనిపిస్తూ ఉంటుంది దాంతో అది కవర్ కట్టేస్తుంది ఈ వైల్డ్ గ్రాస్ కవర్ చేసినట్టుగా కవర్ చేసేస్తుంది కానీ నోన్ ఈజ్ అల్ రియల్ జగత్ మిథ్యా అని ఎప్పుడైతే మీకు అది ఒక ఇన్నర్ ఇన్స్పిరేషన్ లాగా అలాగెప్పుడూ వెలుగుతూ ఉంటుంది ఇది ఇది సత్యం కాదు అని వెలుగుతూ ఉంటుంది అది వెనకాల నుంచ ఇన్స్పిరేషన్ ఉంటుంది సుఖం వచ్చినా ఇది సత్యం కాదు దుఃఖం వచ్చినా ఇది సత్యం కాదు అప్పుడు మీ అన్వేషణ సత్యాన్వేషణ చాలా బాగా సాగుతుంది ఎందుకంటే సత్యము అన్నోనే తప్ప నోన్ కాదని తెలిసి ఉండడం అది చాలా మౌలికమైన క్వాలిఫికేషన్ అర్హత నేను చూశాను ఎంఎస్సీ చదివే రోజుల్లో ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివేవాళ్ళం ఆ మొత్తం అంతవరకు సైంటిస్టులు కనుక్కున్న కెమిస్ట్రీని అంతని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసేవాళ్ళం అక్కడ ఎలా ఉండేవంటే ఈ రియాక్షన్స్గా సైంటిస్టుల పేరు ఉండేది పెర్కిన్స్ రియాక్షన్ నవినాయగర్ రియాక్షన్ అలాగంటే పేరు ఉండేది ప్రతిదానికి పేరుండేది పరీక్షలో కూడా పేరుతో అడుగుతాడు బెక్మెన్ రిరేంజ్మెంట్ ఇది రైట్ అండ్ ఎస్సీ అని బెక్మెన్ రియరేంజ్మెంట్ బెక్మెన్ అనేవాడు పేరుతో కాబట్టి సైంటిస్టులు కనిపెట్టిన విషయాన్ని మనం చదువుకుంటున్నాము అని ఎంఎస్సీలో ఉండేది పిహెచ్డీలో లో అయితే ఈ సైంటిస్టులు కనిపెట్టింది ఏది ఇంక పనికి రాదు ఉంటుంది అది దాని బలం మనకు అవసరమే కానీ దాన్ని ఏదో పోగేసి నువ్వు పిహెచ్డీ సంపాదిస్తానంటే వర్కౌట్ కాదు అక్కడ ఉన్నవి ఇక్కడ ఉన్నవి అన్నీ పోగేసి ఓ పుస్తకం రాసి నేను ఎవడో ఇవ్వడదు ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ నోన్ యొక్క నాలెడ్జ్ అలా ఉంటూనే అన్నోన్ గురించి మీరు అన్వేషించాల్సి దాన్ని సైంటిఫిక్ రిక్వెస్ట్ అంటారు అన్నోన్ ఎంత సింపుల్ అంటే ఓ ప్లాంట్ తీసుకోవడం మొక్క తీసుకోవడం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం దాంట్లోంచి ఉన్న కెమికల్స్ని ఐసోలేట్ చేయటం ఐసోలేట్ చేస్తే ఒరడదని కెమికల్స్ మనకు వచ్చాయనుకోండి దీంట్లో అన్నోన్ ఏది అని వెతుక్కోవడం మొదటిది పట్టుకోవడం అదే ఇది నూన్నే రెండు రోజులు పట్టుకోవడం నూన్నే తక్కువ మన ఒకటి దొరుకుతుంది డిసీజ్ అన్నోన్ అని దొరుకుతుంది దొరికితే పట్టే ఉంటే పట్టు దాన్ని పట్టుకుని ముందుకు దాన్ని స్టడీ చేసుకుంటూ పోవడం పోతే ఏదో రిజల్ట్స్ వస్తాయి ఆ రిజల్ట్స్ అన్నీ పోగేసుకుని టీసీస్ రాసి పెడితే పిహెచ్డీ వస్తుంది సో ది పిహెచ్డీ దగ్గర చదువు పద్ధతి వేరు ఎంఎస్సీ దగ్గర పద్ధతి వేరు ఎంఎస్సీ దగ్గర ఉన్నదాన్నే చదవడం పిహెచ్డీ దగ్గర మనకి ఎవరికీ తెలియని దానిని మీరు వెతికి పట్టుకోవాలి ది ఆర్ నోన్ ది Search for the unknown. Then it behaves the entire world. Studying the known, that is the understanding. Brahma jnānamo, it is the search for the unknown. Adi brahma jnānamo. Kabatya akkara, me, me buddhi indri jnānamo upakaristai, but fundamentally you are looking, not for the known. యూ ఆర్ లుకింగ్ ఫర్ దియర్ నో కాబట్టి ఇక్కడ మూడు లెవెల్స్ ఉన్నాయి కంటికి కనబడే దానిని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకుండా మూర్ఖంగా ఒకడు ఉంటాడు వాడిని ఇర్రేషనల్ అంటారు ఏమండి కంటికి కనబడే దానిని తెలుసుకుని యథోచితంగా ప్రవర్తించి ఒకడు ఉంటాడు తెలుసుకోవడాన్ని బట్టి ప్రవర్తన ఉంటుంది వాడిని రేషనల్ తర్శనం అంటారు ఏమండి కంటికి కనపడని రేషనల్కి అతీతమైన విజ్ఞానం అవుతుంది దానిని అన్వేషించి ఇవన్నీ సత్యాన్వేషకుడు అని అంటారు కాబట్టి సత్యాన్వేషకుడు రేషనల్లా ఇర్రేషనల్లా ఈజ్ నాట్ ఇర్రేషనల్ ఇర్రేషనల్ ఇల్లాజికల్ అయితే కాదు రేషనల్గానే ఉంటాడు కానీ రేషనల్లో బిల్స్ ఫిక్స్ అయిపోయి ఉండడు రేషనల్కి అతీతంగా ఉంటాడు ఇది సత్యాన్వేషకుల యొక్క లక్షణం అదే అక్కడ చెప్తున్నారు శంకర్లు అర్థమైందండి నేను ఇది క్రితం వారం ఇంకో ధోరణంలో ఇదే పాయింట్ చెప్పాను అయితే దీంట్లో ఒక కల్తీకి అవకాశం ఉన్నది ఒక లా ఉన్నది ఈ లా మర్సీస్ లాను స్వామి టీవీస్ లా రెండు లాస్ ఉన్నాయి నోట్ చేసి పెట్టుకోండి లా ఏంటంటే వెన్ ఐ థింక్ కెన్ గో రాంగ్ ఇట్ విల్ గో రాంగ్ స్వామి టీవీ స్లా ఏమిటంటే వెన్ దేర్ ఇస్ ద స్కోప్ ఫర్ సూపర్ స్టిషన్ దేర్ విల్ బీ సూపర్ స్టిషన్ ది స్వామి టీవీ స్లా ఎనీవే దీంట్లో కల్తీ ఎలా వచ్చిందంటే కల్తీకి అవకాశం ఉంది కాబట్టి కల్తీ ఉంటుంది కల్తీకి అవకాశం ఉంటే భారతదేశంలో తప్పనిసరిగా కల్తీ చేస్తారు ఎవడో ఒకటి చేస్తారు ఈ సొసైటీలో ఉన్న ఫండమెంటల్ కరప్షన్ అలా ఉన్నది ఎవడో ఒక ఏదో ఒక కల్తీ చేస్తారు ఏదో ఒకటి కల్తీ చేస్తే కానీ వాటికి తృప్తి కలదు ఆఖరికి ఉప్పులో కూడా కల్తీ చేస్తాడు బియ్యంలో కల్తీ ఎలాగో చేస్తాడు బియ్యం ఖరీదే దాంట్లో కల్తీ అలాగే ఉంటుంది ఉప్పు చాలా సవక దాంట్లో కూడా కల్తీ చేస్తాడు ఇప్పుడు ఈ హారతికి ఉంటాయి దాంట్లో కల్తీ ఎందుకు హారతి అది కదా కానీ కల్తీకి అవకాశం ఉంది క్యాంఫర్తో చేస్తాడు హారతి క్యాంఫర్ కొంచెం కాస్ట్లీ మెటీరియల్ ఇసుక ఉంటుంది వైట్ ఇసుక అది చీపు చీపు కాదు ఫ్రీ కాబట్టి ఆ క్యాంఫర్లో ఈ వైట్ ఇసుకనే అర క్యాంఫర్ అర వైట్ ఇసుక బాగా మిక్స్ చేసేసి ట్యాబ్లెట్లు కొట్టేస్తారు క్యాంఫర్ మెత్తగా ఉంటుంది అసలు కొంచెం సాఫ్ట్గా ఉండి స్టిక్కీ నేచర్ ఉంటుంది దానికి ఆ అది పట్టుకుంటుంది కాబట్టి మీరు క్యాంఫర్ బెళ్ళ తీసి వెలిగించి హారతిచ్చేసిన తర్వాత దాంట్లో ఇసుక మిగుతుంది తర్వాత క్యాంఫర్ అంటుకోదు మధ్య మధ్యలో చూచూ చూ అని తప్పుడు చేస్తుంది ఎందుకంటే దాంట్లో ఇసుక ఉంటుంది కనుక వీళ్ళు బిళ్ళలు బిళ్ళలు కోనేస్తే ఇలా ఇలా తిప్పేస్తూ వీళ్ళు ఏం చేస్తున్నామో కూడా కొంచెం తెలుసుకోవాలి ఉడితే అలాగా ఇంతంత క్యాన్సర్లు అలాగ మతపెట్టేక్కర్లేదు దానికి ఒక సమయం సందర్భం ఉండాలి దాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి అనివే కాబట్టి కల్తీ అవకాశం ఉంటే కల్తీ తీసేటం ఇక్కడ కల్తీ ఎలాగో తెలుసిన ఈ బియాండ్ రేషన్ లేని పోతున్నాడు చూడండి వాణ్ణి నాశ్తికుడనో లేకపోతే వాడు వాడు మతానికి ద్రోహం చేస్తున్నాడనో వాడు మతానికి వ్యతిరేకనో వాడి మీద ముద్ర వేసేసి అదేదో తప్పు పని చేస్తున్నట్టుగా ఓ ముద్ర వేసి పారాయణ అప్పుడు ఏమైపోతుంది మనకి ఇంకా రెండే మిగులుతాయి రేషనల్ నిర్వ్రేషనల్ రెండే మిగులుతాయి వీడు బియాండ్ రేషనల్లని వాడు కల్తీ చేసి పారేస్తేటంటే దాన్ని ఏదో తప్పుగా చిత్రించేటంటే దాని అర్థం ఏంటి వాడు రేషనల్ని కూడా వాడు ఏమో రెస్పెక్ట్ చేయడం వాడు ఇరవేషనల్గా మిగిలిపోతాడు అంచేతనే మనకి ఈ మతంలో అనేకములైన ఇరవేషనల్ ఎలిమెంట్స్ అన్నీ ప్రవేశించేస్తాయి ఎందుకంటే వాళ్ళు మతం అన్నారే తప్ప ద ఫర్ ది ట్రూత్ విదిలిపెట్టేసి రేషనల్గా ఆలోచించడం కూడా తప్పు అనే ధోరణిలోకి ఎప్పుడైతే పడిపోతారో అప్పుడు వాళ్ళు ఇరవేషనల్గా మిగిలిపోతారు ఇది కలిపి అర్థమైందన్నది కల్తీ కల్తీ ఎలా వచ్చిందనం కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే ఈ కల్తీ అనేది లేకుండగా ఇర్రేషనల్ దగ్గరికి వచ్చేప్పటికీ డోంట్ పుష్ట్ ద రేషనల్ టూ మచ్ యూ అప్రోచ్ విత్ రేషనాలిటీ బట్ డోంట్ పుష్ ది రేషనల్ ఆల్ ది వే లీవ్ ఇట్ ఓపెన్ అన్నోన్ ఈస్ ది అన్నోన్ మీరు రేషనల్ని దానికి పెట్టేస్తే అది నోన్ అయిపోతుంది వెన్ అన్నోన్ బికమ్స్ ద నోన్ దెన్ దెర్ ఈజ్ నో అన్నోన్ ఎన్ ఇమోషన్ అంటే అర్థం ఏమిటి ఆ సత్యాన్ని మీరు ఆల్రెడీ యూ లాస్ట్ చెట్ అది మీ చేతి నుంచి జారిపోయిందని అర్థం దాన్ని నోన్ చేసి పాడేశారంటే అయిపోయింది ఇంక అది మీకు మీ చేతిని జారిపోయింది అది మీ అన్వేషణ వ్యర్థమే ఎప్పుడు నోన్ చేసేయకూడదు నోన్ అవ అవదు బ్రహ్మజ్ఞానం అంటే ఈ లోకంలో ఉండే జ్ఞానములు అనేకం ఉన్నాయి వన్మోర్ జ్ఞానం అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో అయిపోయిందంటే అది పాడైపోయింది అక్కడికే అది చెడిపోయింది అలా చేయకూడదు అన్నోన్ ఇస్ ది అన్నోన్ అని చేతనే స్వామి వివేకానంద దానికి అందమైన పేరు పెట్టాడు ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ది అన్నోన్ బట్ ఆల్సో ఇట్ ఇస్ ది అన్నోయెబుల్ అని అన్నోన్ అంటే ఐ విల్ నో ఇట్ అంటాడు మీరు అంటే అర్థం ఏంటో తెలుసుందండి అంటే మరి మీరు మీ పాండిత్యం అంతా ప్రదర్శించకుండా ఓపెన్ మైండ్తో వింటానంటే నేను చెప్తాను దాని అర్థం ఏంటంటే ద ఫ్యాకల్టీ ఆఫ్ మూయింగ్ అనేది ఒకటి ఉన్నది మీ దగ్గర ఫ్యాకల్టీ ఆఫ్ మోయింగ్ విజ్ఞాన శక్తి తెలుసుకుంటాను నేను అని ఆ ఫ్యాకల్టీ ఆఫ్ మోయింగ్ ద్వారా మీరు ఆ పరమ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నంత వరకు అది మీకు తెలియకుండానే ఉండిపోతుంది అది మీరు ఆ ఫ్యాకల్టీ ఆఫ్ మోయింగ్ని సరెండర్ చేసేస్తే అప్పుడు ఆ వరమసత్యము తనంత తానుగా ఆవిష్కృతమవుతుంది అది దాని అర్థం ఇదంతా మనస్సులో పెట్టుకుని శంకర్లోకం శ్లోకాన్ని కూర్చేస్తున్నారు తాహు పౌరాణికా అచిరిత్యా ఖలు ఏ భావాతాంస్తకేణ యోజయేత్ ప్రకృతిభ్య పరం జ తద నిత్యలక్షణము ఇది పౌరాణికులు అన్నారు పౌరాణికులు అంటే పౌరాణికులు నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఎవరైనా కొత్త వాళ్ళు కొంతమంది ఉంటారు విన్నవాళ్ళకు కూడా ఇంకోసారి కొంత గట్టిగా చెప్పినట్టుంటుంది కానీ పురాణం అనేప్పటికీ మీరు చాలా కాశస్తిగా ఉండాలి ఇప్పుడు నేను మొండా మార్కెట్కి వంకాయలు కొనడానికి వెళ్ళే రోజుల్లో నాకు మిత్రుడు సలహా చెప్పాడు జాగ్రత్తగా చూసి కొను చెప్పింద ఎందుకంటే అలా పూర్వంగా ఉన్న మార్కెట్ అలా లోపలిగా అడుగు పెడదామనేప్పటికీ అన్ని వంకాయలు గుట్టలు గుట్టలు ఇటు అటు మీరు అడుగు దాటి వెళ్ళలేదు అలాగా తప్పించుకుంటూ వెళ్ళాలి గుట్టలు గుట్టలు కేజీ రూపాయి రూపాయి కేజీ రూపాయి కేజీ అంటూ చూడగానే బాగానే ఉంది కదా అనిపిస్తుంది రూపాయి అంటున్నాడు ఒకటి లోపలికంతా ఎక్కడికి పోతాం ఈ మురికి అంతా దాటుకుంటూ అదంతా కూడా కచ్చడిగా చాలా గలీజ్ ఉంటుంది అదంతా దాటుకుంటూ లోపలికి ఎక్కడికి పోతామని సరే ఓ కేజీ ఇవ్వవా అని సంజయ్లా పెడితే ఆయన ఇంకా సంజయ్ పెట్టకపోతే మీ నెత్తి మీదే వేసేస్తాడు కూడా సో ఓ రూపాయి పెద్ద చేతిలో పెట్టి ఒక పని పూర్తయింది అని ఏదో మిగతా మళ్ళీ గుర్చేసిన ఇంటికి దాంట్లో సగం వంకాయలు వేస్తే అలా కట్ చేయగానే పురుగులు ఉంటాయి అవన్నీ కుళ్ళిపోయినా వంకాయలు కాబట్టి కనుక జాగ్రత్తగా చూసి కొనాల్సి ఉంటుంది అలా చూడకుండా కొనాలంటే అంత గడపెట్టి ఉంటుంది పురాణ లిటరేచర్ అలాంటిది చాలా చూసి ఒక ఆయన నాతోటి అన్నాడు శివపురా నేనేదో శివపురాణం ఈజ్ నాట్ వ్యాలిడ్ అనేదో చెప్తుంటే కరెక్టే మీరు చెప్పింది శివపురాణం ఈజ్ నాట్ వ్యాలిడ్ లింగపురాణం ఈజ్ అథెంటిక్ అన్నాడు చాలా కరెక్ట్ అది శంకరుడు కఠోపరిషత్తులో లింగపురాణం నుంచి కోట్ చేశాడు ఆయన కంటబడిందంటే రెండు వేల ఐదు రెండు వేల ఆయన కంటబడిందంటే అది అథెంటిక్ అయి ఉంటుంది తర్వాత వచ్చింది శివపురాణం శివపురాణం ఎప్పుడు వచ్చింది పాల్కూరికి సోమనాథుడు బసవ పురాణం వచ్చి రోజుల్లో వచ్చింది కాబట్టి అది ఈ మధ్యకాలంలో వచ్చింది ముఖ్యంగా ఈ శివ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుంది శివ వైష్ణవ విద్వేషములు ఈ కర్ణాటక తెలంగాణ ఆంధ్ర ఏరియాస్లో కొంత ఎక్కువ ఈ విద్వేషాల్లో పోలరైజ్ అయినటువంటి గ్రూప్స్కే వైష్ణవులు లింగాయత్తులు ఇలాంటి పేర్లు ఆ గ్రూప్స్ ఆధంగా పోలరైజ్ అయ్యాయి ఆ టైంలో వచ్చింది మేబీ థౌజండ్ ఇయర్స్ క్రితం వచ్చి ఉంటుంది చాలా అధ్వాన్నంగా ఉంటుంది సో మరి చదివితే తెలుస్తుంది నాకు నా ప్రారంభంలో శివపురాణానంత నేను చదివే సందర్భం ఉండే అని చేత నాకు అవన్నీ అలాగే గుర్తొస్తూ ఉంటాయి అవి సరిగ్గా లేవని తెలిసిపోతూ ఉంటుంది వాటెవర్ కాబట్టి పురాణం అనగానే మీరు అలాగే వెళ్ళిపోకూడదు ఎక్కడ కూడా అక్కడికి ప్రతీది పురాణం అని ఇది కొటేషన్ ఇవ్వలేదు ఇదేదో మంచి పురా అలా వాక్యం చూస్తే గౌడపాద కారిక అంటే కూడా కాబోస్ అన్నట్టుగా అది పురాణంలాగా లేదు అసలు నిజాం అక్కడ ఏమంటున్నారంటే చూడు కొన్ని భావములు ఉంటాయి కొన్ని పదార్థములు అవి బుద్ధికి గోచరము కావు అటువంటి భావములు ఏవైతే కలవో వాటిని నీ బుద్ధిశక్తితోటి సాల్వ్ చేసే ప్రయత్నం చేయవు అతాం స్తైన యోగే దీనికి కల్తీ ఏమిటో తెలిసినా కల్తీ ఏ నువ్వు ఎప్పుడూ బుద్ధిని వాడద్దు ఆ పుస్తకాల్లో చెప్పిందే నువ్వు పాటించు బుద్ధిని నువ్వు వాడద్దు పుస్తకాల్లో చెప్పిందంటే ఏమిటి ఏ పుస్తకం అంటే మా ఊళ్ళో స్థల పురాణం ఒకటి ఉంది అంతవరకు స్థల పురాణం అనే మాట ఉన్నది ఎప్పుడైనా ఈ ప పద్దెనిమిది పురాణాలు ఉపపురాణాలు ఇవేం చాలినట్టుగా స్థల పురాణం అని ఒకటి ఉంటుంది అంటే ఆ ఊరికా పురాణం అంటే ఉదాహరణకి మన కుకట్పల్లికో పురాణం ఉంటుంది తర్వాత ఇటు ఏదో ఏదో ఊరుంది కాటు కుప్పాల కూడా దానికో పురాణం ఉంటుంది వాటికి స్థల పురాణంలో ఉంటుంది ప్రజలు అలా ఉంటుంది మా ఊరు పక్కన వ్యాఘ్రేశ్వరంలో చిన్న ఊరు ఉండేది దాంట్లో స్థల పురాణం ఉండేది వ్యాఘ్రేశ్వరానికి స్థల పురాణం అక్కడ ఒక దేవాలయం ఉండే ఆ స్థల పురాణంలో ఆ దేవాలయాన్ని గురించి మూడు అధ్యాయాలు ఉంటాయి ఆ దేవాలయం రెండు వందల చరిత్ర లేదు దానికి అదే ఆ పురాణంలో ఉంటుంది అంటే అక్కడ ఉన్నవాళ్ళు రాసి పెట్టుకుంటారు నేను కూర్చున్న ఒక స్థల పురాణం తయారు చేసి ప్రచరించాలనుకోండి బ్రహ్మాండంగా అది ప్రచారంలోకి వస్తుంది అలా ఉంటుంది కాబట్టి పురాణం అనేప్పటికీ చాలా ఉంటాయి ఇవన్నీ పట్టుకుని మీరు పురాణం అనకూడదు చాలా కాషస్గా వంకాయలు బోండా మార్కెట్లో వంకాయలు కొనుక్కున్న దానికంటే ఎక్కువ జాగ్రత్తతోటి మీరు ఆ లిటరేచర్ని పట్టుకోవాల్సి ఉంటుంది నేను చూసి తీసుకోను ఎందుకు పురాణం గురించి ఎందుకు చెప్పానంటే ఆ శ్లోకం ఎలా ఉందో చూడండి గౌరపాద కారికలని మించి ఉన్నది కాబట్టి ఏ పదార్థా ఏ భావా అచింత్యా అవి బుద్ధికి గోచరమయ్యేవి కావో ఇప్పుడు ఎలాగంటే సూర్యుడికి ఉదయము అస్తమయము లేవు అని నేను కంటితో చూస్తాను అంటే కంటికి దొరుకుతుంది కంటికి దొరకదు బుద్ధికి దొరుకుతుంది కంటికి ఏం దొరుకుతుంది ఉదయమో అస్తమయమో అది మీరు ప్రక్కన పెట్టి బుద్ధికి వెళ్ళాల్సి ఉంది అలాగే బుద్ధి అనేటువంటి లిమిటెడ్ పవర్ అది కనుకంటే బెటరు దానిని కూడా ప్రక్కన పెట్టి దాని పైకి అంటే అర్థం ఏంటి బికమ్ ఇల్లాజికల్ రాంగ్ బికమ్ ఇర్రేషనల్ రాంగ్ యు ఆర్ నాట్ ఇల్లాజికల్ యు ఆర్ నాట్ ఇర్రేషనల్ యూ కంటిన్యూ టు బీ వెరీ మచ్ రేషనల్ అండ్ లాజికల్ బట్ ఎప్పుడైతే బియాండ్ రేషన్ రేషన్ ఎల్ అనే పరిస్థితి వస్తుందో అప్పుడు మీ తర్కాన్ని మీరు పక్కన పెడతారు ఇప్పుడు నేను అని ఉండండి నేను అనే అనుభవము గలదు నేను అనేది అనుభవము నేను అనేది ఒక పదము టు బిగిన్ విత్ బట్ బట్ రియల్లీ స్పీకింగ్ నేను ఉన్నాను అనేది ఒక పదము వాక్యముగా దాన్ని మీరు పరిగణించకూడదు పదము వాక్యముగా పరిగణిస్తుంటే ఎలా ఉంటుంది నేను నేను ఉన్నాను అన్నప్పుడు నేను అనే పదము అనుకోండి అది మీకంటే భిన్నంగా ఉంటుంది కదా వాక్యం అనుకోండి నేను ఉన్నాను అనే సెంటెన్స్ అనుకోండి అది ఎలా మీకంటే భిన్నంగా ఉంటుంది నేను మీకంటే భిన్నంగా ఉంటుందా మీరే అవి మీరే అవి కదా అది అన్యంగా ఉండదు అనన్యంగా ఉంటుంది దాన్నే ఆత్మ అంటారు ఆత్మ అంటే అనన్య అని అర్థం ఇట్ ఈజ్ దాంట్లో అదర్నెస్ ఇదంతా ఇదంతా అంటే ద ఎలిమెంట్ ఆఫ్ ఇదమ్ ది అదర్నెస్ ఉండకూడదు అంటే అర్థం ఏంటి ఇట్ ఈజ్ నాట్ ది వర్డ్ ఇట్ ఈజ్ నాట్ ది సెంటెన్స్ దాన్ని నేనేమంటానంటే నాన్ వెర్బల్ అయామ్ అహమ్ అస్మి నాన్ వెర్బల్ డోంట్ ఫాల్ ఇన్ టు ద వెర్బల్ నాన్ వెర్బల్ ఈ నాన్ వెర్బల్ అయామ్ ఉంది ఇది ప్రత్యక్షమా అనుమానమా శబ్దమా అనుభవమా ఈ నాలుగింట్లో ఏది ఇస్తారు దానికి అది అనుభవంలో పడుతుంది అది అది ప్రత్యక్షం కాదు అనుమానం కాదు శబ్దం వేదం చెప్పిందా మీకు నేను ఉన్నానని వేదం చెప్పిందా శంకర్లు తక్కువ డిస్మిస్ చేసుకోవాలి సార్ వేదం చెప్పక్కర్లేదా నేను ఉన్నానని నేను పూర్ణుడనైతే వేదం చెప్పాలి కానీ నేను ఉన్నానని వేదం ఎందుకు చెప్తుంది నేనున్నాననే అనుభవమును అనువదించి ఆ నేని యొక్క పరిధి నువ్వు అనుకున్నట్టుగా దేహము కాదు నేను అనే అనుభవం ఉంది కదా ఈ అనుభవం దేనికి పరిమితమై ఉన్నది దేహమునకు పరిమితమైన తప్పు బుద్ధికి పరిమితమై ఉన్నది తప్పు దేశమునకు పరిమితమై ఉన్నది తప్పు కాలమునకు పరిమితమై ఉన్నది తప్పు అబ్బో అంటే అది బ్రహ్మన్ మాట దట్ ఈస్ వాట్ బ్రహ్మ అర్థమైందండి బ్రహ్మ దేవుటను బ్రహ్మంటే ఒక పెద్ద బండరాయిదా బ్రహ్మ పదార్థం అంటే ఆ నేను సరిగ్గా తెలుసుకుంటే అది బ్రహ్మ ఆ నేను సరిగ్గా తెలుసుకుంటాడు ఓ మహాత్ముడు ఓ మాట అన్నాడు నుంచి నాకు అలాగే మనస్సులో వెళ్ళిపోయింది ఆయన ఏమన్నాడంటే ఉంటే దేవుడు దేవుడని అవన ఓ చోట కూర్చొని నేను యొక్క పూర్ణత్వాన్ని తెలుసుకో అదే దేవుడి కింద నీకు ప్రత్యక్షం అవుతుంది నేను యొక్క పూర్ణత్వాన్ని నీవు అనుభవానికి తెచ్చుకోగానే అదే దేవుడుగా దానికి నామాంతరం వస్తుందంటే అంతే తప్ప దేవుడు దేవుడని ఊరికే గడబడి చేసిస్తే దేవుడు వచ్చేసేది నేనులోంచి దేవుడు వచ్చి ఓ అన్నాడు నేను విత్తనం దేవుడు చెట్టు అన్నాడు ఎలా నేను అనుభవము అనుభవం అంటే నేను చెప్తున్నా నేనునే వాక్యము పదము కాదు కన్నడలో నాను అంటాను తెలుగులో నేను అంటాను సంస్కృతంలో అదిగా జరిగినాను వాడే ఈ అనుభవం అది విత్తనం ఆ విత్తనమే చెట్టయితే దేవుడు అహం బ్రహ్మాస్మి అహం విత్తనం బ్రహ్మ చెట్టు చెట్టు వచ్చేప్పటికీ విత్తనం మిగలదు కలిసిపోతుంది అది బ్రహ్మ కాబట్టి మీకు బ్రహ్మ కావాలంటే అహం యొక్క విస్తారం నుంచి బ్రహ్మ లభిస్తుంది కానీ మీరు బస్సులో కారు పెట్టుకుని ఊళ్ళన్నీ తిరిగేస్తే మీకు బ్రహ్మ దొరకదు కనుక అచింత్యాఖమయ్యే భావా సర్కేల యోగే వాటితో వాటిని మీరు మీ విజ్ఞాన శక్తితో దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం మీరు చేయవద్దు ఎందుకంటే ఇట్ ఈస్ ఫండమెంటల్లీ అచింత్యా